సంకీర్తన సంఖ్య నాలుగు వందల పన్నెండు చెప్పినంత పనినే చేయగలవాడనింతే అప్పటి నపరాధమా ఆదరించవలదా నీ యాజ్ఞదేహము నేమోచితి నింతే ఈ ఎడ విజ్ఞాన మేలయ్యవయ్యా వెయ్య వేలై వేగుదాకాట్టి చేసి అలసి ఒయ్య కొంతైనా ఊరటించవలదా నీవు శేసే కర్మము నే చేయువాడనింతే ఈవలనానంద సుఖము ఈయవయ్య ంట వెంట వెంట కొలిచిన బంట్లకు తావుల కొంత కొంతవడైనా దప్పి తీర్చవలదా మతిలో శ్రీవెంకటేశమణిక వాడనింతే తతి నాపాటుకు దయదలచవయ్యా ఇతవై పనిసేసేటి ఇంటి పశురమునకు వెదధీర పాలార్చి వెడ్డు వెట్టదగదా